కీర్తన రెండు వందల పదహారు ఏమి సేతు నా భాగ్యమిట్లున్నది ఎరుగను నీవెగతీకను అగపడి నిరంతర మలవాటైన జగత్తు మొగమున కట్టినట్టు మొగి మరువనీదు తగిలి నిన్నెటువలే ధ్యానముసేతు నేను అగడు చేసి సహాయము కాదు మనసు విడువక ఎల్లప్పుడు విడిదలైన దేహము మెడగట్టినట్టున్నది మెలగీమరులదు వడ నీ ఊడిగమొదిగి నేనెట్టుసేతు అడిరికప్పిన నీ మాయాతోడుగాదు వద్ద పెక్కుకాలము పూనిన పురాకృతము సద్దిమూటై అనుభవించగజేసి మానదు అద్దుగా శ్రీవేంకటేశర్యామి వి నీవు కొద్దిగతో రక్షించు నావోజాతోడుగాదు